ఇచ్చిన తర్వాత బాప్తీష్మం ఒక్కటే అంటే అర్థం ఏంటి అని అనమాట మొదటి నుంచి వెళ్ళదు అని అర్థం అంట కాబట్టి క్రీస్తులోనికి రాని బాప్తీష్మము ఎన్నిసార్లు నేను నేలడం అడిగినా అది బాప్తిష్మ మరొక ప్రశ్న ఈనాడున్న కాలంలో ప్రవక్తలు ఉన్నారా అలాగే ఈ ప్రస్తుత కాలంలో ప్రవక్త ఉన్నారా దయచేసి వివరించండి ఈ రోజుల్లో ప్రవక్తలు లేకపోతే విశ్వాసమే లేదు క్రీస్తు సంఘాలే లేవు ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారు ఉన్నారు ఎక్కడున్నారని అడగండి అను నేను చెప్తాను సమాధానం ఎఫోసీ క్లాస్ పత్రిక రెండో అధ్యాయంలో సమాచారం రాబడింది ఎఫేషియల్ కు మూడో ఎగ్జామ్ మొదటి నుండి మూడవ వచ్చిన ఎట్లనగా తన ప్రీంటికి క్షమించి తప్పు చదివేశాను మూడవ వచ్చిన నుండి క్రీస్తు మర్మము దేవదర్శనం అదేనా ఎట్లనగా ఎట్లనగా క్రీస్తు మర్మం క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియజేయబడి సంగతుని గురించి మనపు సంక్షేపమా రాశి మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము అనుకూర్చి నాకర్మ వేయించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిషుద్ధులకు అపోరుషులకు ప్రవక్తులకు బయలుపరచబడినట్టు పూర్వకాలమైంది మనుషులకు తెలియజేయబడలేదు అన్నాడు కాబట్టి వాస్తవానికి ఆ ప్రవక్తులు ప్రవక్తలు లేకుండా వాడిద్దరు కలిసి పనిచేసేవాళ్ళు అపోరుషులు ప్రవక్తలు కలిసి పనిచేసేవాళ్ళు కొత్తని బంధన అనే ఈ దేవుని కొత్త పద రాజ్యాంగ చట్టము అపరుషులు ప్రవక్తల రచనలను అనుగ్రహించబడింది ప్రవక్తలు వారి రచనల ద్వారా ఉన్నారు ఉన్నారు వ్యక్తిగతంగా ఎక్కడ ప్రవక్తలు లేరు ప్రవక్త పలానాడు పేరు రాసే తర్వాత అటువంటి ప్రవక్తలు ఎవడున్నాడు ప్రవక్తలు ఎక్కడున్నారు అంటే లేఖనల్లో ఉన్నారు రచనల మూర్వంగా తప్ప సజీవంగా నేడు ప్రవక్తలు లేరు లేరు ఎవడన్నా ప్రవక్త అని చెప్పుకుంటే వాడు అబద్ధ ప్రవక్త అయి ఉంటాడు అంటాడు సమాచారం ఇది మీరు టీవీలో చూస్తుంటారు పేరు ప్రక్కనే ప్రవక్త అని పేరు రాసి ఉంటారు మీరు మోసపోయండి ప్రభుత్వ నిజక ప్రవక్త అని మోసపోతారేమో అటువంటి ప్రవక్తలు ఎవరు ఉండరు ప్రవక్తులు ఉన్నారు గ్రంథంలో ఉన్నారు ఆ గ్రంథం ఇచ్చిన ప్రవక్తలే గ్రంథం ఉన్నాడు మనకు కృత నిబంధన ప్రవక్తల్లో మార్క్ ఒక ప్రవక్త లో ఒక ప్రవక్త యాకోబ్ ఒక ప్రవక్త హెబ్రీ రచయిత ఒక ప్రవక్త ఇలాంటి ప్రవక్తలు ఉన్నారు అంటే మాట్లాడు ప్రవక్తలు రచన రూపంలోనే ఉంటారు కానీ వ్యక్తిగతంగా సజీవంగా ఉండిన వారు ప్రవక్తలకు ఎవరో ప్రవక్తలు ఉన్నారా ఉన్నారు ఎక్కడున్నారు రచన రూపంలో ఉన్నారు ప్రవక్తులకు సందేశాన్ని మనం చదువుతున్నాం ప్రతని మంది ప్రవక్తుల సందేశం చదువుతున్నాం దాని ద్వారా ప్రవక్తులు ఉన్నారా ప్రవక్తుని గ్రంథులు ఎవరు అలాంటి వాళ్ళు లేరు ప్రవక్తుని ప్రవక్తలు అపరుషులు ప్రవక్తలు అని పురుషుద్ధాత్మ ఎండోర్స్మెంట్ ఇచ్చేసి వారిని ఎండోర్స్ చేసింది ఎండోర్స్మెంట్ ప్రవక్తులకు పురుషులకు ప్రవక్తులకు మంత్రమే కానీ ప్రవక్తుని అనేవాళ్ళకి ఎండోర్స్మెంట్ లేదు గ్రంథంలో పాతరి బంధంలో ప్రవక్తిని అనేవాళ్ళు ఉన్నారు ఉన్నారు పాతరి బంధ సమాచారం గ్రంథంలో పద్నాలుగు అధ్యాయం ప్రవక్తిని అనేవాళ్ళు పాతరి బంధంలో ఉన్నారు చదువుతాం కొత్త నిబంధనకు సంబంధించి ప్రవక్తుల్ని అనేవాళ్ళు లేరు చదువు పద్నాలుగు అధ్యాయం మొదటి చదువుతాం ఒకసారి అంతటి పెద్దలు కొందరు నా ఎదుకొచ్చి నా ఎదుటి కూర్చుని చెప్పేసి అని ఉంటాను సమాజం కాదు పద్నాలుగు అధ్యాయం ఒక సంఖ్య పదమూడు అధ్యానికి వస్తాను తప్పు చెప్పేసి ఉంటాను పదమూడు అధ్యాయంలో ఇలా రాగుబడి ఉంది పదమూడు అధ్యాయం అదొండి మరియు హోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవు ఇచ్చానున్నర పుత్రుడా ప్రవచించుతున్న ఈశ్రాయల విరోధంగా ప్రవచించు మనసు వచ్చినట్లు ప్రవచించినట్లు ప్రవచించు వార్త ఇలాగో సెలవు ఇచ్చుము యహోవా సెలవుచ్చిందే మనగా ఆలకించుడి ప్రభావం యహోవా సెలవుచ్చిందే మనగా దర్శనమేమీ కలుపుకున్నాను స్వబుద్ధిని అనుసరించి అవేక ప్రవక్తులకు శ్రమ అని చెప్పేశాడు ప్రవక్తుల గురించి కిందక్కడే మాట్లాడు చార్యుడు ఎవలకు రొట్టి మొక్కలు కాశపడి నన్నమనుకు పాత్ర అయిన వారిని చంపుతూ కాబట్టి పదిహేడ వచ్చిండండి మరియు నలపుత్రుడా మనసు వచ్చినట్టు మనసు వచ్చినట్టు ప్రవచించుని జనుల కుమార్తెల మీద ప్రవచించుని జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి వారికి విరోధం ప్రభుని యహోవా సెలవుచ్చు మనగా సెలవు మనుషులను వేటాడవల్లని చేతుల కేళ్లన్నిటినీ అన్నిటికీ గుడ్డలు కట్టి ఎవరి ఎత్తు చొప్పున ఎవరి తల స్త్రీలారా మీకు శ్రమ ఎవరిని పడేస్తే ఎవరిని ఏ మాట్లాడి చెబితే పడేస్తారో వాళ్ళు ఆ మాటలు మాట్లాడే మనుషులు అన్నమాట వీళ్ళు ప్రవర్తనీలు ఉన్నారు పాత బంధంలో ఎవలు రొట్టి ముక్కల కోసం ఆశపడి ఎంత కావాలి ఎవలు అంటే బార్లీ మీకు బార్లీ బియ్యం తెలుసు కదా ఇస్రాయేలీలు బార్లిని సెకండ్ రేట్ తిన్నాడు ధనవంతులు తినరు గోధుమ తింటారు ధనవంతులు పేదలు బార్లీ తింటారు గంధంలో ఎవరు అన్నాడు కాబట్టి చారుడు ఎవరు కోసం రొట్టి మొక్కల కోసం ఈ ప్రవక్తులు ఏం చేసేవాళ్ళు అంటే మోసం చేసేవాళ్ళు ప్రత్యేకించి కాబట్టి ప్రవక్తునిలు అనేవాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు కొత్త నిబంధనలు లేరు నెక్స్ట్ రామపత్రిక ఒకటో అధ్య మేడ వచ్చిన శరీరమును పెట్టి దావీది సంతానముగా కరెక్ట్ పునర్యన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవెన్ కుమార్నిగా ప్రభావంతో నిరూపింపబడిన కరెక్ట్ అయితే క్రీస్తు భూమిపైకి రాకముందు ఏసి ఏమై ఉన్నాడు క్రీస్తు భూలో రాకముందు ఏమై ఉన్నాడు నేను చెప్పేసి ఉంటుందాం యోహన్ శివార్త ఒకటో అధ్యాయం ఒకటే వచ్చి నుండి ఏమై ఉన్నాడో గ్రంథం మాట్లాడుతుంది ఆది అందు భూమి రాకముందు ఆది అందు భూమి మీదకి రాకముందు అనుకోవాడు దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండే వాక్యం దేవుడయి ఉండేను ఏమై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు చెప్పేసారు గ్రంథం పరిశుద్ధాత్మ అంగీకరించుతాంగరించు నిరాకరించితే పరిశుద్ధాత్మ నిరాకరించు నాకు దాన్ని అంగీకరించిన వాడు పరిశుద్ధించేవాడ ఉంటాడు మరొక ప్రశ్న సృష్టి నిర్మాణంలో మొదటి మూడు రోజులు సూర్యుడు చంద్రుడు లేకుండా ఏర్పడ్డాయి అయితే ఈ మూడు దినాలను కొందరు విశ్వ దినాలని అవి భూదినాలా విశ్వదినాలా దయచేసి వివరించగలరు రచన విధానానికి తెలిస్తే సమస్య లేదు ఇది ఎలాగుంది అంటే చెట్టు ముందా విత్తనం ఉందా అని మీరు అడిగినట్టుంది ఏది ముందు చెట్టు ముందా విత్తనం ఉందా చెట్టు ముందు విత్తనం విత్తనాలు ఇచ్చే చెట్టు ముందు తన నుంచి విత్తనాలు వచ్చినాయి అందువలన అలాగే ఏం చేశాడంటే ఇవిడ ఏం చేశాడంటే ముందు అద్భుతంగా కార్యక్రమాలు సృష్టించి దానికి క్రమపరచడానికి విధానం ఏర్పాటు చేసి పెట్టాడు అది జరిగిన కార్యక్రమం కాబట్టి సృష్టిలో అద్భుతంగా ముందు చేసి మొదటి రెండు రోజులు మూడు రోజులు అద్భుతంగా చేసి ఈ అద్భుతం చేసిన ఈ శిష్యాన్ని సూర్య చంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేసి పెట్టాడు క్రీస్తు శిలువు మరణం దేవుని అనాది సంకల్పమైనప్పుడు ఇస్రాయేలులు ఏసు క్రీస్తువాన్ని హింసించి సులువుకు అప్పగించడంలో పాపం ఏమైనా వారికి కలుగుతుందా పోషణ కార్యక్రమం రెండో అధ్యాయంలో ఇరవై రెండవ చిండి గ్రంథంగా తెలియజేస్తుంది ఇస్రాయిలారా ఈ మాట వినుడి దేవుడు నజరుడకు యేసు చేత శూచ్యక్రియలను మహత్కార్యములను అద్భుతములను చేయించి ఆయనను తన మెప్పు పొందిన మీకే కనపరిచిన ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పంను ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన అయ్యేనో మీరు దుష్టులైన మనుషుల చేత శలువై వాస్తవ సమాచారం ఏమంటే ప్రభాన్ ఏసూ చెప్పడానికి అది దోషి కాదు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తెచ్చడానికి ప్రధాన యాజకుడు కూర్చున్నాడు సీట్లో కూర్చున్నాడు సమయం కాని సమయంలో సీట్లో కూర్చున్నాడు ప్రభాన్ ఏసూ ముద్దాకి తీసుకొచ్చి ఎదురు నిలబెట్టేశారు నిలబెట్టిన తర్వాత అబద్ధ సాక్షులు తీసుకొచ్చి ఆయన మీద నేరం ఆపడం ప్రారంభించారు ఏ ఒక్క అబద్ధ సాక్ష్యం కూడా నిలబడి నిలబడాల కాబట్టి ఏం చేశాడంటే అబద్ధ సాక్ష్యం ఉంటే ఆ రోజున జరిగినట్టు నా బోతుని చంపినట్టు క్రిష్ ఎవరు కూడా చంపండేవాళ్లే అబద్ధ సాక్షులు ఎవరు నిలబడలా అసలు సాక్షులు నిలబడే పోయేటప్పటికీ ఏం చేశారు అంటే పిల్లాతో వారిని విడుదల చేయడానికి కొనుకుంటే వారే స్వయంగా ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండరు కాక నన్నారు కోరుకున్నారు కోరుకున్నది ఎవరు వాళ్ళే కోరుకున్నారు కాబట్టి క్రీష్ యొక్క నెర రక్షణ రక్తాపరాధం మా మీద ఉండును కాక కోరుకున్న కారణాన రక్తాపరాధం వారి మీదకి వచ్చిందే తప్ప వేరే వేరే కార్యక్రమం కాదు జరిగిన కార్యక్రమాచారండి మత్స్య వార్తలో మరలోక రాజ్యాన్ని రాయబడిన చోట క్రీస్తు సంఘము అనే అర్థమా మరి ఉందా తెగించగలిగిన వాడు ఎవడున్నాడు ఇక్కడ బైబిల్లో తన మాటలు పెట్టగలిగినంత పరిపంత కలిగిన వాడు ఎవడని ఉన్నారా పరిశుద్ధాత్మ మాటలు కొట్టేసి తన మాటలు నీ మాటలు బయట పెట్టి తన గ్రంథమని అంగీకరించ అంగీకారం పొందడానికి మార్గం ఏదైనా ఉందా అది ఉంటే చెప్పండి చేద్దాం పని లేకపోతే నోటితో ఆత్మూసుకుని ముడుచుకుని భోగజాతాన్ని కలికి వెళ్ళిపోదాం కాబట్టి గ్రంథాన్ని దిద్దగలిగిన స్థోమత ఎవరికి లేదు అది లేదు ఆ పరిశుద్ధాత్మ గ్రంథం అది ఆదురు ఆయన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మాను గురించిన మాటను ఎదిరించి మార్పు మార్పు చేసే కలిగిన శక్తి ఏ మనిషికి లేదు వాస్తవానికి అందువలన ఆ మాటలు తీసేసి మాటలు నీకు హక్కు లేదు ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చినాల్లో ఎడతెకగా బలు అర్పించు నిరంతర యాజకుడైన లేవీడు ఎవరు వివరించగలరు చదువుతాం ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి చదువుతాం యహోవా వాక్ ఇదే ఇస్రాయేలీలో వంశస్థులను గుర్చు యో వంశస్థులను గురి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చ దిన వచ్చుచున్నవి ఆ దినవి ఆ దినములలో వచ్చే దినాలలో ఆ కాలముందే ఆ కాలముందే నేను దావేదునకు నీతి చిగురును అది సమాచారం దావేదకు నీతి చిగురును వెలిగించేది పుట్టిస్తాను అతడు భూమి మీద నీతి న్యాయములను జరిగించను ఆ దినములలో ఆ దినములలో యోదావారు రక్షింపబడదురు ఎరుషులేము నివాసులు సురక్షితంగా నివసించదురు యహోవయ మనకు నీతి అని నీతి అని ఎరుషులేమునకు పేరు పెట్టుబడి యహోవయలా సెలవిస్తున్నాడు సెలవిస్తున్నాడు ఇస్రాయల్ వారి సింహాసనం మీద కూర్చుండవాడు ఒకడు మానడు గుర్తుపెట్టుకో ఇస్రాయల్ సింహాసనం మీద కూర్చుండడు మానడు మాట్లాడు గురించి మాట్లాడుతున్నాడు సమాచారం ప్రవచనమా అని చెప్పేశాయి ఎడతెకాలు నైవేద్యం బలుపించటకును నా సన్నిధిని యాజకులైన లేవీలో ఒకడు మానడు అదే సమాచారం లేవీల ఒకడు వండకుండా అని చెప్పేశాడు అది సన్నిధిలో బలు అర్పించే దేవీడ గతకాలంలో మాట్లాడాడు ఇది ప్రవచన రూపమైన సమాచారం కృష్ణ రూపం ఏ వీడుక లేంశానికి సంబంధించిన వాడుకా ఆయన లేబీ వంశవాడు కాదు కానీ దావిదు సింహాశ్రమం స్థాపించబడినప్పుడు దావిదుకు నీతి చిగురు పుట్టినప్పుడు దావిదుకు నీతి చెగురైన కృష్ణభావు ప్రదర్శించి ప్రత్యక్షమైనప్పుడు ఎడతెకగా బరులర్పించే ఒక్కడే యాజకుడు ప్రభా యోషుమత్తమై ఉంటాడు ఒకవేళ వాడు అవకాశం ఉండదు కాబట్టి కృష్ణు అయిన ప్రభు ేవి వంశస్థుడు కాకుండా మెల్క్ సతకు క్రమంలో యాజకుడు అయ్యుండి శాశ్వత నిరంతరము యాజకుడు అయి ఉన్నాడు అని సమాచారం రాబడి ఉంది చదువుతాం గ్రంథం తీసి కీర్తన గ్రంథం నూట కీర్తన నాలుగో సమాచారం రాబడి కీర్తనలో నూట గ్రంథం ఇలాగ ఉంటుంది చదివేస్తా నేను అవసరం మెల్క్ క్రమం చూపున చొప్పునా నిరంతరము యాజకుడు అయి ఉన్నావు మాట చేసి ఆయన మాట తప్పనివాడు మాట తప్పనివాడు కాబట్టి వాస్తవానికి దావితకు నీతి చెగురు ఎప్పుడైతే పుట్టించాడో దావితకు నీతి చెగురైన కృష్ణ ప్రభు రాజైన యాజకుడై కార్యక్రమం నిరంతరం జరిగించేవాడై ఉంటాడు అంటాడు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఐదో వచ్చిన సమాచారం రాబోడు ప్రకటన ఐదు ఐదులో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఆ పెద్దలలో ఒకడు ఒకడు ఏడవకుము ఏడవకుము ఇదిగో దావిదునకు దావిదు షిగురైనా ఏడు ముద్రలను తీసుకుని తీసుకుని గంధము జయం పొందిరా దావిదు కు షిగుర యోధాకోత్ర సింహము వాళ్ళ సింహాన్ని గురించి మాట్లాడాడు ఈ బిరిమ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో దానికి సంబంధించిన యాజకత్వం క్రిష్ప యాజకత్వం సంబంధించిందే కానీ భౌతిక యాజకం సంబంధించిన కార్యక్రమం కాదు నెక్స్ట్ ప్రశ్న యశ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ప్రకారం క్రీస్తును తండ్రి అని పిలవవచ్చునా క్రీస్తును తండ్రి అని పిలవచ్చునా పిలవకూడదు మా తీసు వార్త ఇరవై మూడో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన సమాచారం రాబడింది మా తీసు వార్త అధ్యాయం ఎనిమిదవ వచ్చిన త్రంథం తెలియజేసి విశేషమైన సమాచారం మా చదివేసి మీరైతే బాధకులని పిలువబడవద్దు బాధకులను పిలవబడవద్దు ఒక్కడే మీ బాధకుడు బాధకు బాధకుడు మీరందరూ సహోదరులు సహోదరులు మరియు భూమి మీద ఎవరికైనా నువ్వు తండ్రి అని పేరు పెట్టొద్దు ఒక్కడే తండ్రి తండ్రి పరిలోకున్న తండ్రి బ్రహ్మాష్ తండ్రి అని పేరు పెట్టాల్సిన అవసరం ఉండదు ఆయనే కాదన్నాడు అని తండ్రి చెప్పి ప్రత్యేకించి తండ్రి అయిన వాడు పరిలో ఉన్నాడు ప్రశ్న ఎవరు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి వాళ్ళు అర్థం లేకుండా రాశారు ప్రశ్న ప్రశ్న అర్థం కావహాన్స్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో ప్రకారము తోమ యేసు ప్రభు దేవాని పిలవడానికి గల ఉద్దేశం ఏమిటి ఎమోషనల్ ఎమోషనల్ అంతే ఇంకే జరిగిందే లేదు వాస్తవాన్ని సమాచారం ఏమంటే తోమ ఒక సందేహవాది స్కెప్టిక్ అతడు సందేహవాది క్రిష్పుతం ఉంటున్నడే కానీ సందేహించే మనిషి సందేహవాది అతడు స్కెప్టిక్ కాబట్టి సందేహవాది ప్రభునే ప్రభు శిష్యుల్లో అనేక అన్ని రకాల రకాలైన ఒక ఒక రకమైన మనిషి సందేహం సందేహవాది మాటి మాటి సందేహిస్తుంటాడు ఈ సందేహవాది ఏం చేస్తుంటాడంటే హృమాజు శిల్వ మండ అంగీకరించడా అంగీకరించి అంగీకరించిన తర్వాత తీర్మానం ఏమంటే ఇలాంటి చిత్రహింస చేసి చనిపోయినవాడు చిత్రహింస ఉద్యోగులు గురేస చనిపోయినవాడు ఈ జరుగు సమాచేబడితే లేచా లేస్తాడా కూడా పాడలేడు అతని విశ్వాసం అది ఇప్పుడు శ్రీ ప్రభు మూడో తరం లేపబడ్డాడు లేపబడి శిష్యుడు కనపడుతున్నాడు చెప్పి శిష్యుడు చెప్పాడు ప్రభు మేము ప్రభువుని చూసామన్నాడు ప్రభువుని చూసామంటే అతను అన్నా మీరు చూసింది నిజం కాదు లేవయా ఏదో భ్రమ మీరు చూసింది భ్రమే కానీ నిజం కాదని చెప్పని వాదించడం మొదలు పెట్టాడు తోమ ఆ పరిస్థితి పరిస్థితి పెరిగిన ప్రభు యేసు స్వయంగా తానే తోమా లేనప్పుడు ప్రత్యక్షమైంది ప్రభు తోమ ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన తర్వాత తోమల దగ్గరికి పిలిచి తోమ ఇటు రా గాయంలో చేయబెట్టు ఏళ్ళబెట్టు రామా శీల అని చేతులు కోతిర కొట్టిన చేల్లు అన్నాడు అంటే ఏళ్ళు శీల పెట్టేసై నీ చేతులు ప్రకృతి ప్రకృతి చేయబెట్టేసై నేను చెయ్యి దూరి కొత్త బలంతో పడిన పోటు పోటు చీలిపోద్దా పెట్టునే ఇంకా మాన్ల గాయం చూసుకో కావాలంటే అని చెప్పారు ప్రభు అనేసి ఎప్పుడైతే ప్రత్యక్షంగా చూపించాడో అతను ఎంత స్కెప్టిక్ అయ్యో అంత తన్మేత చెందేసి అతను మనం అయిపోయి ఇమోషనల్ గా మాట్లాడిన మాట ప్రభు నా దేవ దేవాన్ని గా మాట్లాడిన ఎమోషనల్ గా మాట్లాంగీకరించడు నెక్స్ట్ ఇద్దరు సహోదరులు రిలవెంట్ ఒకే ప్రశ్న అడిగారు వందనములు ప్రార్థనలోనే గాని పాటలోనే గాని తండైన దేవునికి క్రీస్తు ప్రభువుకు చెప్పవచ్చా ప్రార్థన ప్రారంభించే ముందు దేవునికి వందనాలు తెలియజేస్తామని ప్రారంభించవచ్చా బైబుల్ జరిగిన తెలిసిన ప్రశ్న కాదు అది వాస్తవ సమాచారం ఏమిటే హిబ్రిల్ ప్రశ్న పెద్ద పదకొండ అధ్యాయంలో పదమూడవచ్చు నుండి ఇలా రాబడి ఉంది ఊరికే బైబిల్ తెలియకుండా అర్థం రైతున్న ప్రశ్నలు అర్థమని ప్రశ్నలు అయ్యి చదువుతాం గ్రంథం చేసి పదమూడవచ్చు నుండి చేసి వందనము చేసి వందనం ఎవరు చేసి సోహదలు చేశాక వందన చేసి తమ భూమి మీద స్వేత్తకొని విశ్వాస మృతి పొందిని వందన చేయొచ్చునా ఎవరు మాట్లాడుతుంది చేయొచ్చునా చేయకూడదా ఇది పరిశుద్ధాత్మయ సందేశం చెబట్ ఏం చెప్పాడు అంటే వారు ఆ వాదన ఫలం అనుభవింపకపోయినాను అబ్రహామి శాఖ ఆ దేవుడు చేసిన వాగ్దానం ఇంకా దూరంగా ఉంటే తన పిల్లలు మూడో నాలుగో తర వారికి నెరవేరుస్తుందని చెప్పిన కారణాన వాడు కాదు దూరంగా చూసి వందనము చేసి ఎవరికి దేవునికి వందనం చేసి భూమి యాత్రికులను పదకొని విశ్వాసం కల మృతి పొందిరని బైబిల్ చెప్తే వందనాలు చేయొచ్చు జింద్రాలు చేయొచ్చు అని మాట అక్కడ అర్థమేంటి వచనం వివరించండి ఏ స్త్రీ తన తల ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకునక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఏలే అనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును ఇదైదో వచనం స్త్రీ ముసుగు వేసుకునేలా మెసేజ్ చాలా క్లియర్ గా ఉంది నేను వివరించేది ఏంటి దానికి ఏం కావాల మీకు దాంట్లో విశేషమైన సమాచారం లాంగ్వేజ్ ప్రాబ్లం ప్రాబ్లమా కాదు సందేశం ప్రాబ్లమా కాదు నందు చెప్పిందంటే ఇది అధికార సూచన అని చెప్పాడు అధికార సూచనకు తల మీద మూసుకుండాలి అని చెప్పేసి ఇందరం చెప్పిన సమాచారం ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండం ఇరవై అధ్యాయంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదికాండం ఇరవై అధ్యాయంలో ఆమె ఒంటి మీద నుంచి దిగి అరవై నాలుగో వచ్చిన రెబ్కా కన్నులెత్తి రెబ్ కన్నులెత్తి కన్నులెత్తి ఇసాకును చూచి ఒంటి మీద నుండి దిగి దిగి మనలను ఎదుర్కొనేటకు పొలములో నడుచుతున్న మనుషుడు ఎవడని దర్శనప్పుడు అతడు ఇతడు నా యజమానుడు చెప్పిన యజమానుడు అని చెప్పినప్పుడు ఆమె ముసుగు వేసుకునే ముసుకు వేసుకునేను అధికార సూచన దాని గురించి కథ చెప్పిన విశేషమైన సమాచారం కాబట్టి అక్కడి నుంచి ప్రారంభం అనే ట్రెడీషన్ అలాగే కొనసాగింది ప్రత్యేకించి ముసుగు వేసుకోవటం వల్లే కార్యక్రమం దేవుడి చేసిన సమాచారం లేకపోతే తల వెంట్రుకు కత్తిరించుకోండి అక్కడాక బోడుకొని చేసుకో ఇబ్బంది లేదు లేదు బోడుకొండ చేసుకోవడం మీకు ఇష్టం లేదు తల్లి వెంట్రుకలు పెంచుకోవటం మీకు ఘనమని ఘనం చెప్పింది నేను చెప్పటల్లా కాబట్టి ఘనమని మీరు ఆలోచన చేసి తల్లి పెంచుకుంటే ముసుగు పెంచుకోండి అని చెప్పింది ఘనం దీంట్లో పెద్ద రహస్యమేమి లేదు ప్రతి రెండో దశలను కలిగడా పత్రిక రెండో అదే వచనం ప్రకారం అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసిపోయేవాడు వరకే అడ్డగించును అడ్డగించేవాడంటే ఎవరు పరిశుద్ధాత్మ అడ్డగిస్తున్నాడు అబద్ధ బోధ రాకుండా సంఘంలో రాకుండా ఉండడానికి అద్దె అడ్డగిస్తూ ఉండే కార్యక్రమాలు జరుపుతున్నారు పరిశుద్ధ కార్యక్రమాలు నినాలవి కాబట్టి అప్పుడు బోధకు భిన్నమైన ఆచారాలు అపవాది ఏదో రూపంగా జడానికి ప్రయత్నం చేస్తుంటే పరిశుద్ధాత్మ అడ్డగిస్తూ ఉండేవాడు అడ్డగించేవాడు తీసివేయబడితే అద్భుతమైన కార్యక్రమాలు తీసివేయబడినప్పుడు సరళ కార్యక్రమాలు కొనసాగించబడతాయి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చను ఇలా అడకూడదమ్మా ప్రశ్న అడిగేటప్పుడు దానిలో మీకేం సందిగ్ధం ఉందో అడగాల పదకొండు ముప్పై ఐదు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై వచనం వివరించగలరు అని రాశారు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిరి దీంట్లో పెద్ద విశేషమైన సంగతి లేదు స్త్రీలు అంటే ఇద్దరు స్త్రీలు ఉన్నారు బైబిల్లో మొదటి రాజులు పదిహేడు అధ్యాయంలో ఒక స్త్రీ రెండవ రాజులు ఐదవ అధ్యాయంలో మరొక స్త్రీ ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒక ఆమె సారే పతి రెండవ ఆమె సునేమిరాలు కాబట్టి సునేమి హీరాలకు కుమారుడు బుట్టాడు ఎలిష ప్రవక్త మాటలతో శివకుమార్తె పుట్టిన తర్వాత పిల్లాడు పెరి పెద పెయిపోయిన తర్వాత వయసు గురించి పెదుగుతూ తలనొప్పి తలనొప్పి అని చెప్పని చచ్చిపోయాడు ఎలిష చచ్చిపోయిన కుమారుడిని బ్రతికించాడు ఐదో అధ్యాయం అది రెండో సమయంలో ఐదో అధ్యాయంలో సమాచారం మొదటి రాజు మొదటి రాజులు పదిహేడో అధ్యాయంలో సారప్రతి విధురాల యొక్క కుమారుడు చనిపోతే ఏలి అతని బ్రతికించాడు ఇది సమాచారం కాబట్టి మృతులని స్త్రీలు అంటే తన బిడ్డలని బిడ్డలు తమ్మవారే పశు కొండలు ఇద్దరు కాబట్టి ఇద్దరు పశు కొండలు తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు పోగొట్టుకున్న మొదటి స్త్రీ పదిహేడో అధ్యాయంలో సారేపతి విధురాలు ఐదవ అధ్యాయం రెండవ రాసమయాల ఐదో అధ్యాయంలో శునేమీరాలు కోమాన్ని పోగొట్టుకుంది కాబట్టి ఎలిష అతన్ని బాగు చేసి ఇచ్చాడు ఇది సమాచారం పన్నెండో అధ్యాయము ఇరవయ వచనంలో ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నారు అని రాయబడి ఉంది అది తర్జుమాలో లోపమా లేక అడుగుతున్నారు అంటే ఎవరో వాస్తవానికి తజ్జుమా లోపమనేంత పరిస్థితి నాదిక పరిస్థితి నాదిక గర్వకర కారణంగా ఏమంటే వాస్తవానికి ఇంగ్లీషులో అలాగూ కనిపించదు గ్రీకులో అలా కనిపించదు గ్రీకులు ఎలా కొంత అంటే నీవు నీ ప్రాణం అడగబడుతుంది అంటాడు ఫ్యాష వాయిస్లో చెప్పాడు నీ ప్రాణం అడగబడుతుంది అన్నాడే కానీ అడుగుతున్నారు అనే పాజిటివ్ మాషలో చెప్పలేదు అది ఆ వాయిస్లు మార్చేసి అడుగుతున్నారని ట్రాన్స్లేట్ చేసిన చేసిన కార్యక్రమం ఇది అంతే కానీ ఎవరో ఉన్నారు అడగడం కాదు ఇది వాష్ మాస జరిగిన కార్యక్రమం ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదివినిపించింది నాకు ఇంకెందుకు లేనిపోయిన కూడా నీ చేతిలో ఉన్నప్పుడు అని చెప్పాడు నీ ప్రాణాన్ని ఇప్పుడు నేను అడుగుతున్నా అని తెలుగు ఇంక ఇంగ్లీష్ లో నీ ప్రాణం అడుగుబడుతుంది అన్నాడు ఎవరు అడుగుతున్నారని సమాచారం చెప్పాలా కాబట్టి సమాచారం ఏం చెప్పంటే అడుగుతున్నారు బహువచ్చినమా యాక వచ్చినా సమాచారం కాదది వాస్తవానికి ఉన్న సందేశం ఈ రాత్రిని ప్రాణం పోతే మేం చేస్తావు అనే విశేషమైన సమాచారం గ్రంథంలో ఏ లేఖనాధారాన్ని బట్టి కుటుంబ సహవాస కూడికలు జరిగిస్తున్నారు దయచేసి తెలపగలారు అపలకారుగా అందాం పదిహేనో అధ్యాయంలో ఏం జరిగిందంటే జనాలు కూర్చుబడ్డారు ఉక్కుదేవుని సమ్ముఖంలో ప్రత్యేకించి అపోరుషుల కార్యక్రమం పదిహేనో అధ్యాయంలో సంఘంలో సమస్య ఏర్పడింది అపోరుషుల బోధలు కూర్చిన సందేహం వచ్చిన తర్వాత తెచ్చిపట్టడానికి ఎరుషులేములో జనం కూడటం జరిగింది ప్రత్యేకించి జనం కూడినప్పుడు సమాచారాన్ని చర్చించడం అనే ఒక విశేషమైన సమాచారం జరగడం జరిగేసింది అపోరుషుల సహవాస కూడికలు అనే మాట గ్రంథంలో లే సహవాస కూడికలు అనే మాట గ్రంథంలో లేనమాట వాస్తవం ఇది సహవాసు కూడిక అనేది గ్రంథానికి సంబంధించినంత మటుకు వారు అపోరుల బోధయందును సహవాసమందును రొట్టె విడిచడం ప్రార్థన చేయడం ఎలా తక్కువ చూశారు ఎనిచ్చడంలో మొదటిసారి సంఘం కూడినప్పుడు ఎన్ని దేశాల వరకు కూడారు దాదాపు పదిహేడు దేశాల వారు మనుషులు కూడారు ఒక చోటకి ఒక చోట కూడినప్పుడు అపరుషుల బోధకు పరిశుద్ధాత్మ దిగివచ్చాడు దిగివచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దిగివచ్చిన తర్వాత కొత్త బోధ ఇస్రాంతి జనాంగానికి వినిపించబడింది వినిపించబడిన తర్వాత జనము స్వత్రాలకు వెళ్లిపోలా వెళ్లిపోకుండా ఏం చేశారంటే కొత్త బోధ నేర్చుకోవటానికి అని ఎరుషిలంలో తిష్టవేసి కూర్చున్నారు రిషన్ తీసుకువెచ్చి కూర్చుంటే జరిగే సమాచారం ఏమంటే స్థిర శిరాస్తులు అమ్మేసి అపోషణ పాదల దగ్గర పెట్టేసి అందరికీ సమకాల సమానంగా పంచే కార్యక్రమం జరిగించారు గ్రంథంలో అందువలన సహవాస కూడికలనే పేరు చెప్పలేదు వాస్తవానికి సహవాసంగా కూడిన సంగతి మాధురి శతాబ్దంలో జరిగిన కార్యక్రమమే కార్యక్రమమే చదువుతా గ్రంథం తీసి అపోషణ కారణం రెండో అధ్యాయంలో నలభై ఆరు వచ్చిన నుండి నలభై మూడు నుంచి చదువుతాం పోలీసుల కార్యక్రమంధం మరియు మరియు వరేక మనస్కులైక మనస్ ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుని తప్పక కూడ ఏంటి రొట్టి విరుచుచు రొట్టి విరుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయపందిన నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని వారిని వారితో చేర్చుండే ఎంతమంది తెలియదు ముందు మూడు వేల మందితో ప్రారంభమైన కార్యక్రమం తర్వాత ఐదు వేల మందికి వెళ్ళిపోయింది ఆ తర్వాత మల్టిప్ల్ అయిపోయింది మల్టీప్లై మనుషులు విస్తరించడం ప్రారంభించారు మనిషి విస్తరించడం ప్రారంభించిన వారు ఏక మనుషుల ఒకే స్థలంలో కాబట్టి సహవాసంగా కూడటం అనే కార్యక్రమం అపోసల బాదులో భాగమై ఉండి అనేక స్థలాల నుంచి వచ్చిన మనుషులు ఒకే చోట కూడి సహవాసం చేస్తుంటే వారి అవసరంతో కొరకు తీర్చబడే కార్యక్రమాన్ని గ్రంథం తెలిసి సమాచారం చదువుతా నాలుగో అధ్యాయంలో ఈ సమాచారం రాబడుంది ఆ పురుషుల కార్యగ్రంథం నాలుగో అధ్యాయంలో ఏం చేశారంటే స్థిర శావస్తులు అమ్మేసి ఆ పురుషుల పాదల దగ్గర పెట్టారు తీసుకొచ్చి పెట్టిన కార్యక్రమాలు ఒకసారి వారు ఏక మనుషులై చెప్పే కార్యక్రమం తర్వాత నాలుగో అధ్యాయం కపోషార్యక్రంథం నాలుగో అధ్యాయంలో చదువు నేను ఆయన వచ్చిన ముప్పై రెండో వచ్చిన విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారే ఉండి ఎంతో ఎంతమందో విశ్వసించిన వారందరూ ఏక హృదయం తలవారా ఉండే రే ఎవడు కలిగిన వాటిలో ఏది అనుకోలేదు వారికి కలిగినదంతగా సమిష్టిగా ఉంది ఎంతమంది ఎంతమంది నాకు తెలియదు అఫ్టర్వాల్ మనం వచ్చింది ఎంతమంది వెయ్యి మంది మంది ఉంటారా కాదు వాడు మూడు మందితో ప్రారంభించారు కార్యక్రమం మూడు మందితో ప్రారంభించిన కార్యక్రమం ఐదు మందికి విస్తరించింది ఆ తర్వాత జనసంఖ్య విస్తరించుతా ఉండే ఉండి కార్యక్రమం జరిగింది విస్తరించిన వారందరూ ఒకసారిలో కూర్చుండి దేవుని కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దాని జీవితాలు కొనసాగించుతూ కార్యక్రమం జరిగించే వారు అయ్యన్నారు రామపత్రిక అధ్యాయము పంతొమ్మిదో వచన నుండి ఇరవై ఐదో వచన వరకు వచనాల వివరణ ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి ఇరవై ఐదు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేర్చు కనిపెట్టుచున్నది ఏల ఎనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్చగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచుచు ప్రసవ వేదన పడుచన్నదని ఎరుగుదు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనుందిన మనము కూడా మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం యాలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబెడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తను చూచుతున్న దాని కొరకు ఎవడు నిరీక్షించు అంతే కదా మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు మనము చూడని దాని కొరకు నిరీక్షించిన నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టు చూడడం దాని కొరకు నిరీక్షించే కార్యక్రమం చూచిన దానికి ఎవడో నిరీక్షించడు చూడడం దాని కొరకు నిరీక్షిస్తుంటాడు చూడండి ఏది అంటే ఆత్మ యొక్క దత్తపుత్రతో ఒక విశేషమైన కార్యక్రమం చూడ చూసే కార్యక్రమం ప్రమాన్యసు ప్రత్యక్షమైనప్పుడు జరిగే విశేషమైన కార్యక్రమాన్ని గురించి మాట్లాడాడు సృష్టి భౌతికమైన సృష్టి అంటున్నా నేనేప్పుడు ప్రత్యేకించి సృష్టి మిగుల ఆశతో తేలి చూస్తూ కనిపెడుతుంది అన్నాడు దేనికోసం కనపడుతుంది సృష్టి చదివితే నన్ను ఒకసారి కంద సృష్టి దేనికోసం కనపెడుతుందో మాట్లాడతాం కందో కదండి ఎనిమిదో జండి చదివేశాయి దేవుని కుమార్ల ప్రత్యక్ష దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన దేనికోసం కృషి కనిపెడుతుంది దేవుని కుమార్ దేవుని కుమార్లు ఎక్కడ ప్రత్యక్షం కావాలి దేవుని కుమార్ భూమి లేరా ఎక్కడ ప్రత్యక్షం కావాలి దేవుని శ్యాముఖ దేవుని కుమార్లు దేవుని స్వామికుల కృషి ప్రత్యక్ష కొరకు సృష్టి కనిపెడుతుంది అని చెప్పేశాడు దేవుని శ్రమకంలో దేవుని కుమారులు ప్రత్యక్షం కాబోతారు ఆ ప్రత్యక్షమయ్యే దానికోసం సృష్టి అవత్తు కనపెడుతుంది ఎప్పుడు పోతారా ఇక్కడ నుండి ఈ భూమి మీద నుండి ఈ క్షయమనకు దాశ్యమనకులబడిన ఈ సృష్టిలో నుండి దేవుని కుమారులు వెళ్లి దేవుని శ్రమకులు ప్రత్యక్షమే దినం సృష్టి కనపడుతుంది అని చెప్పేసి ప్రత్యేక మొదటి పేదరుపు మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల ప్రకారం ఆత్మరూపిగా వచ్చిన వారు ఏసు ప్రభు లేక పరిశుద్ధాత్మ ఆత్మగా ఏసు ప్రభు లేక పరిశుద్ధాత్మ ఏంటది ఆత్మరూపిగా వచ్చినవారు ఆత్మరూపిగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మే ఏంటది ఆత్మరూపుగా వచ్చిన పరిశుద్ధాత్మే కృష్ణ శరీర తీర్ దానికి ప్రత్యక్షమయ్యాడు దానికి దీనికి సంబంధం ఏంటి రేష్ బాబు శరీర రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆత్మరూపంలో ప్రత్యక్షమేడు పరిశుద్ధాత్మే ఏసు రక్తమే జయము సిలువు రక్తమే జయము అని అనవచ్చునా అనకూడదా ఏమో అనవచ్చు అనకూడదా మీరే నిర్ణయించుకోండి ఏంటి ప్రశ్న అర్థం ఉందా అర్థమైన మాటలు మాట్లాడితే అర్థం బాగుంటుంది ఏదో నోటికి మాటలు మాట్లాడి ప్రశ్న అంటూ న్యాయం ఉండలేదు మొదటి కోరింది తొమ్మిదో అద్యం ఇరవై ఏడో వచ్చిన ప్రకారం శరీరం నలగొట్టుకుంటే ఏంటి శుద్ధి తీసుకొని నలమీద పెట్టుకుంటుకోవటం నెల కొట్టుకోవటం అంటే నల్లగొట్టుకుంటాం తెలియదా మీకు ఇంకా శుద్ధి తీసుకోండి పెట్టుకొట్టుకుంటూ ఉండండి నలిగిపోతూ ఉంట వాస్తవైన సమాచారం ఏమంటే శరీరాన్ని స్వాధీనపరుచుకోవటం బస్సు పరుచుకోవటం లోపరుచుకోవటం అనే కార్యక్రమం జరగాలి కొంతమందికి అవయవాళ్ళ లోపం లోను కావు దొంగ చెయ్యి ఆడుతూనే ఉంటుంది అది లోను కాభిచారము కన్ను ఆగదు చూస్తూనే ఉంటుంది వ్యభిచార చూపు వాటిని ఏం చేయాలంటే మనుషుడు లోపరుచుకోవటం అనేది ఒక కార్యక్రమం జరిగింది కామ అందువల్ల నీకు అందరూ చెప్పాడు ఇప్పుడు మేసి చెప్పిన సమాచారం చెప్తాను నేను ఇప్పుడు మీకు మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో నలభై మూడవ వచ్చింటే కింద సమాచారం ఇలా రాబడి ఉంది నీ స్వాధీనం దేహం స్వాధీనం కావాలి నీ చెయ్యి నిన్ను అభ్యంతరం నరికే అంటే నిజంగా కలిగిన పొరపాటు తీసుకెళ్లి కలిపి నరికేస్తామని జాగ్రత్త చేయొద్దు అది కా చెప్పండి నీ అది అదుపులో ఉంచుకో నీ స్వాధీనం చేసుకో నీ మాట వినేటట్టు చూడు నీ మాట వినేటట్టు నీ చెయ్యి నీ మాట వినేటట్టు చూడు నీ కాలు నీ మాట వినేటట్టు చూడు నీ కన్ను నీ మాట వినేటట్టు చూడు ఆశించొద్దు ఎవరి ఎవరిదాన్ని ఆశించొద్దు ఆశించవద్దని ఎవరు చెప్పాడు నీకన్ను దేని గురించి ఆశించని ఒక స్వభావం నీకు కావాల్సిన అవసరం దాన్ని నెలగొట్టు దాన్ని దాన్ని చెప్పాడు నల్ల వరుసపరుచుకో అని చెప్పే సమాచారం కాబట్టి వశిపుల్లో నలగొట్టుకోవటం అంటే వశిం చేసుకోవటం నీ స్వాధీనం చేసుకోవటం స్వాధీనం చేసుకునే మనిషి ఏం చేస్తుంటాడంటే దాన్ని నీతికి దాస్తిగా అప్పగించేస్తాడు రోబిలకు రాష్ట్రపత్రిగా ఆరు అధ్యాయం పదకొండవ వచ్చిన నెల రాబడి ఉంది రోబీలకు ఆరు అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి గ్రంథం విశేషమైన సమాచారం రాబడి ఆరు పదకొండు మరియు మీ అవయవములను దుర్నీతి దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగింపకడి అయితే అయితే మృతుల నుండి సజీవులు దేవులు అనుకుని మీరే దేవునికి దేవునికి అప్పగించుకోండి మీ అవయవములు నీతి సాధనములుగా అవయవాల్ని అవయవాలు అంటే కన్ను కలు చెయ్యి దాని మక్కున్నుకో సమాచారం మీ అవయవాల్ని నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి దేవునికి అప్పగించండి దీన్ని నల్లగొట్టడం అంటే విశేషమైన సంగతి చెప్పిన సమాకాల సమాచారం నల్లగొట్టడం అంటే పాపానికి దాస్యం అప్పగించిన అవయవాల్ని పాపము లాగేసుకొని నీతికి దాక్ష్యం చేయండి దేవునికి అప్పగించుకోండి దాన్ని నాలుగు కొట్టుకోండి అని చెప్పిన సమాచారం ఇది సమాచారం భార్య మరణించిన తర్వాత ఒంటరిగా ఉన్న పురుషుడు సువార్థికుడిగా కొనసాగింపు కొనసాగించవచ్చునా తెలుపుగలరో అర్థం ప్రశ్న వాస్తవాన్ని భార్య ఉందా లేదా సువార్థికుడు అనేది అర్స అసందర్భమైన కార్యక్రమం సువార్తకుని కొన్న యోగ్యతల్లో భార్య ఉండాలి భార్య లేకుండా ఉండాలి అనేది లేదు పరిచారకుడిగా ఉండటంలో అది ఉంది సంఘ పెద్దగా ఉండటంలో ఉంది ఉంది కాబట్టి దేని విషయంలో ఉందో దాని విషయంలో మనం ఆలోచించేద్దాం దేని విషయంలో లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బారీ చనిపోయింది అనుకో బారీ చనిపోతే ఏం జరిగింది ఏం జరగల ఏం నష్టం కాల ఎఫ్ఎస్సీ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల ప్రకారము చరను చరగా పట్టుకొని పోయి అని ఉంది ఎక్కడికి పట్టుకొని పోయారు ఈ రెండు వచనాలు వివరించగలరు చర అంటే యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో సమాచారం తెలియజేయబడింది యశ్యాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో చరణకూర్చిన సమాచారం గ్రంథంలో రాబడింది చదివేసారి ప్రభు ఆత్మ ఆత్మకు వచ్చినది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యహోవ నన్ను అభిషేకించను అభిషేకించను నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటిన హృదయం గలవారిని దృఢపరుచుటకును చెరలో ఉన్న వారికి విడుదలను ఆ మాట గుర్తుపెట్టుకోండి చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని యహోవ హితవత్సరమును కర్మ సాగి ప్రత్యక్షించరలో ఉన్న వారిని విడిపించడానికి నేను ఎవరు చరస చరలో పట్టుకు వెళ్ళిపోయారు నాకు తెలియదు కొంతమంది తమ ఆచారపు చరలో బంధింపబడిన వారు అంటారు కొంతమంది తమ అలవాట్లు చర్లో బంధింపబడి ఉంటారు కొంతమంది అపవాది యొక్క చర్యలో బంధింపబడి ఉంటారు ఇవన్నీ అపవాది చర్లే కాబట్టి గ్రంథం ఎలాగ మతృశు వార్త ఒకటో అధ్యాయం పన్నెండో అధ్యాయం మద్రస్ పది పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన గ్రంథం ఎలాగా ఉంటుంది అధ్యాయం ఇరవై తొమ్మిదో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏమంటే ఒకడు మొదట బలవంతుడు మొదటి బలవంతుని బంధింపలాగో బలవంతుని ఇంట్లో సామాగ్రి దోచుకోడు సామాగ్రి అక్కడుంది ఇంట్లో ఉంది ఇంట్లో సామాగ్రి పెట్టుకుని తాళా వేసి బయట చుట్టు కాపలా కాస్తున్నాడు ఒక బలవంతుడు ఎవడైనా దోచుకెళ్ళగల దోచుకెళ్ళాడు కాబట్టి అసలే బలవంతుడు సామాగ్రి లోపల పెట్టి తాళామేసి లోపల పెట్టుకున్నాడు చుట్టు దిరుకుతున్నాడు లోల్కు వచ్చేవాళ్ళను ముందు ఈ నిజం బంధించితే కానీ ఏమండి ఆ బలవంతుడి సంగతి తెలుసుకుంటేగా లోపలికి వెళ్ళడానికి వీళ్ళు ఉండదు కాబట్టి లోక స్వార్త ఇరవై పదకొండు అధ్యాయం ఇరవై ఒకటో సమాచారం రాబడింది లోక పదకొండు ఇరవై ఒకటిలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం పదకొండు ఇరవై ఒకటి నుండి బలవంతుడు ఆయుధములు ధరించలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణము కాల్చుకు ఆవరణాన్ని కాల్చుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండు లోపల సొత్తు షర్ల ఉన్న వాడు వారి సొంత భద్రంగా ఉంటది అయితే అతనికంటే బలవంతుడు బలవంతుడైనడు అతని జయించినప్పుడు బలవంతుడు ఎవరు కృష్ణబాబు ఎవరిపైకంటే బలవంతుడు అపవాదికండి బలవంతుడు అతని అపవాది మీద పడి ఆయన జయించినప్పుడు అతడు నమ్ముకొని లాక్కొని పంచిపెట్టాడు అపవాది చరలో ఉన్న వారిని విడిపించాడు ఈ చెర అపవాద చర ఈ చరలో ఉన్న వారిని బ్రహ్మ ఏం చేశాడంటే తను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయాడు వెళ్ళిపోయాడు చరను చెరగా పట్టుకొని అంటే ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది సమాచారం ఇస్రాయేలీలు ఏడు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో అశురు రాజ్యక చరణానికి వెళ్ళిపోయారు అశురు చరకి వెళ్ళిపోయారు ఏడు వందల పన్నెండు పన్నెండు ఏడు జరిగింది ఆరు వందల పన్నెండులో అనేవాడు బబులోను చక్రవర్తి నెప్పుగా దేజుడు తండ్రి అశుల మీద పడి అశ్వరు జయించిన తర్వాత అశ్వర్లో ఉండే ఇస్రాయల్ను తను చెరగా బట్టుకెళ్ళిపోయాడు అతను చెరలో బట్టుకెళ్ళిపోయాడు ఇంత చరలో బట్టుకొచ్చుకున్నాడు చరణ్ చెరగా బట్టుకుని పోయి మీకు అర్థమైంది ఇప్పుడు సమాచారం మొదటి సమాచారం అంతటా ఎవరు చేశారు అశ్వరియులు ఇస్రాయీలను చెరబట్టుకెళ్ళిపోయారు ఏడు వందల ఇరవై ఒకటిలో జరిగిన కార్యక్రమం ఆరు వందల పన్నెండు వరకు ఇస్రాయలీ బబులోని చర్లోనే అశూరి చెరలోనే ఉండిపోయారు అశూరి చర్లో ఉన్న ఇస్రాయలీల్లోనూ బబులోని రాజన్ నిపులేశారు ఆరు వందల పన్నెండులో మీద దండయాత్రలు చేసి వారిని జయించి ఓడించి ఈశ్రాయులను తన చెరలోకి తీసుకొచ్చుకున్నాడు చరణు చరగా పట్టుకొని పోయి అని అర్థం కాబట్టి ఇప్పుడు చరణు చరగా పట్టుకుపోయితే సావాది యొక్క చర్లో ఉన్న నిన్నును నిన్ను ప్రభుత్వం తన చెరగా కొట్టుకొని పోయాడు అని సమాచారం జనం చెప్పే సమాచారం ఇది చర్లు చరగా పట్టుకొని పోయి దశమ భాగం అనేది పాత నిబంధన కాలంలో ఉంది కదా ఇప్పుడు మనకు వర్తిస్తుందా వర్తించదా అది తప్పు మాట వాస్త మనిషి మాట్ దశం భాగం అనేది విశ్వాస యొక్క స్వేచ్ఛార్పణ దశం భాగం విశ్వాస యొక్క స్వేచ్ఛార్పణ దశం భాగం ఆదికాండం పద్నాలుగు అధ్యాయంలో ఆది కాండం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినండి చదువుతాం అబ్రాహము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదిహేను మండిని మండుగుని వెంట పెట్టుకుని దాని మట్టుకు అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలో తెచ్చి మరియు శాలయం రాజైన మెల్కి సెదుకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు యాజకుడు అప్పుడు అతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశ్రయించుగా శత్రువులు నేను శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు సిద్ధింపడ్నుగా కని అప్పుడు అతడు అన్నిటిలో ఇతని వంతు ఇచ్చాడు అన్నిటిలో పదే వంతు ఇచ్చారు ఇచ్చాను ఎవరు చెప్పారు ఈ పదే వంతు ఏమని స్వేచ్ఛార్పణ పదే వంతు బైబిల్లో స్వేచ్ఛార్పణగా పదే వంతు ప్రారంభమైంది ప్రారంభమైంది రెండో కార్యక్రమం ఆది కారణం అధ్యాయంలో సంగతి ఎలా రాబడి అధ్యాయంలో కుర్రాడు వెళ్లిపోతున్నాడు వెళ్లిపోతూ తిరిగి వచ్చి పది పదిహేను పన్నెండవ ఓట్లు పదిహేను ఓట్లు చదువుతాం ఇదిగో నేరు నీకు తోడయి ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశముందుకు నిన్ను మరలా రప్పించేదను నేను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర కలిసి నిశ్చయంగా యహోవయ స్థలం మంది ఉన్నాడనేది నాకు తెలియకపోయినా అనుకుని భయపడి ఈ స్థలం ఎంతో ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పర్లోకు గబునీదే అనుకున్నాను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకున్న రాయిని తీర్చి సమముగా నిలిపి దానికి కొన మీద నూనె పోసాను మరియు అతడు ఆ స్థలం ఒక బేతలను పేరు పెట్టిను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమం వచ్చినట్లు దేవుడు నాకు తోడే నేను వెళ్ళుచున్న మీ నన్ను కాపాడి తినటి ఒక ఆహారం ధరించుకుంటే వస్త్రములు నాకు దయచేసినటలా యహోవా నాకు దేవుడై ఉండును మరియు సమముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో పదే వంతు నిశ్చితంగా విశ్వాస యొక్క స్వేచ్ఛార్పణ పదే వంతు అలా ప్రారంభమైంది పదే వంతు ధర్మశాస్త్రం ప్రారంభమైంది కాదు పదే వంతు గంధం తెలియపోతే ఏదో లాగుతుంటారు జనం పట్టుకొని గోడుకు గోడుగుడ్డుకి ఈకలు ఉండవు పేగటానికి అలాంటి పనులు చేసే కార్యక్రమం మానేయాల మానేయాల పదే వంతు అనేది స్వేచ్ఛార్పణ విశ్వాస యొక్క స్వేచ్ఛార్పణ పదే ధర్మశాస్త్రం రాకుండా నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు ముందుగానే ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆ తర్వాత ధర్మశాస్త్రం రాను రెగ్యులరైజ్ చేశాడు పరమదేవుడు అది సమాచారం ఏం చేయమంటావు క్రో చేద్దామా చేద్దాం